తొంభై ఏళ్ళ ఆవిట సీరియల్ చూసి ఆనంద పడిపోతుంది అనుకోండి సీరియల్ చూసి ఏడిచేస్తుంది అనుకోండి సీరియల్ చూసి రేపు ఏమైపోతుందో సీరియల్లో పాత్రధారికి పాత్రకి అని ఏడ్చిందనుకోండి ఏమంటాం సీరియల్ చూస్తూ ఏడ్చేవాడు అదండి ఇలా చేసిందండి ఇదండి అలా వాస్తవికంగా భావించి మాట్లాడేస్తూ ఉంటాడు ఆ సీరియల్తో ఇప్పుడు వీరి అజ్ఞానాన్ని ఏమనాలి వీరి భ్రాంతిని ఏమనాలి ఇప్పుడు కాలహరణం అయిందని అాలా లేకపోతే ఇంకేమనాలి టైం నువ్వు పుడుతూనే మృత్యువుతోటి కాలంతో స్నేహితులుగా పుట్టావు నీ ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్స్ ఎవరయ్యా పుడుతూనే వచ్చారు వాళ్ళు నీతో మృత్యున్నారు ఒక ఫ్రెండ్ దగ్గర మరో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి నువ్వు కాలం టైం అయిపోయిందండి చూడండి మనం ఎక్కడైనా సరే ఎవరైనా శరీరం విసర్జించి వెళ్ళిపోయిన చోట ఏమైందండి టైం అయిపోయిందండి అంతే కాలం అయిపోయింది ఓహో అలాగా మీరేమన్నా సాధించారంటే మహానుభావులు సార్ అడిగా అనుకోండి ఆ అంత లేదండి బాబు వాడికి ఇంకా మిగిలి చూడండి ఇప్పుడు ఏమైపోయింది అప్పుడు ఎన్నిసార్లు జన్మెత్తాలో ఎన్నిసార్లు పుట్టిపోవాలో ఏమిటి సింపుల్ లాజిక్ ముఖ్యం ఆ ముఖ్యం అంటే మూడు వందల అరవై ఐదు రోజులు వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి అవే చెప్తున్నాం ఏడు రోజులు అవే చెప్తున్నాం అదే సోమవారం అదే రోజులు మళ్ళీ అంత జాగ్రత్తగా సచ్చిదానంద లక్షణాన్నే గుర్చాలి సచ్చిదాన లక్షణంలోనే గుర్తులో ఉండాలి నిర్ణయంతో ఉండాలి భారతదేశం గోచరించోచరించని సమయాన చెప్పేవాట భూమి ఫ్లాట్ గా ఉంది భూమి చుట్టూ తా సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు సూర్యుడు పొద్దున కనపడాడు సాయంత్రానికి పోయాడు మళ్ళీ పొద్దున మనం సూర్యుడు కనపడకుండా కనపడని వైపుకి మనం తిరిగామే గాని సూర్యుడు కనపడకుండా లేదు కాబట్టి ఏమనుకునేవాళ్ళు ఉంది ఉదయం ఉదయించే కొండ వెనకాల సూర్యుడు ఉంటాడు ఆ సూర్యుడు వెనక వెళ్ళిపోయాడు అప్పుడు అది ఉదయాద్రి అరే చెండ ఉండేది ఆ కొండకి అక్కడ ఇప్పుడు సూర్యుడు ఎక్కడికి పోయాడు రాడు రా బాబు ఇప్పుడే కాదు నాకు ఇప్పుడు లేడురా బాబు సూర్యుడు చీకటి కాలం ఇలా ఆలోచించినటువంటి అనాగరిక కాలం కూడా ఊడు కళ్ళకు సత్యం అనుకున్నాడు గ్రహణ కాలం సూర్యుడు మింగేసింది ఏదిరా బాబు సూర్యుడు చీకటైపోయింది మెట్ట మెధ్యాహ్నం చీకటైపోయింది బాబు ప్రమాదం వచ్చేసింది బ్రహ్మాండనికే ప్రమాదం వచ్చేసింది సూర్యుడినే మింగేసిందంటే మనల్ని కూడా మింగేసిందిరా బాబు భయం మృత్యు భయం అవతా అనుకోమో ప్రపంచ ప్రళయం వచ్చేసింది సృష్టికే ప్రళయం వచ్చేసింది సూర్యుడినే మింగేసి లేడు చంద్రుడే లేడు మళ్ళా ఒక గంట తర్వాత చూస్తే చూస్తే చూసారు అక్కడ ఆర్ద్రత విశ్లేషించేట చూడండి ఓ చోటే ఉన్నాయి ఇప్పుడు లేను మృత్యు భయమే లేదు ఎందుకండి చిత్తు ఆనందం మొదటి స్టేటస్ నెక్స్ట్ స్టెప్ సత్య జ్ఞాన ఆనంద స్వరూపం నెక్స్ట్ స్టెప్పు సత్య జ్ఞాన అనంత స్వరూపం అంటే జ్ఞాన నిర్ణయంలో మొట్టమొదటి ఏమి పట్టుకోవాలి సత్యదా లక్షణాన్ని పట్టుకోవాలి అలా ఉంటే ఏమవుతావు చిత్తు కాస్త జ్ఞానంగా మారిపోతుంది సత్య జ్ఞాన ఆనంద లక్షణం వచ్చేస్తుంది తర్వాత ఆనంద లక్షణం ఎగిరిపోతుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్య గణేశ